రి ఓం గణానా గణపతిగూహ రామహే కవిం కవీనాము పునఃశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణస్పత ఆన సోతి సాదన శ్రీమహాగణాధిపతారౌవాబుధ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు ం సహనా సహనౌ భునక్కు సహకరవై తేజస్వినామస్ శావహ శాంతి శాంతి శాంతి తం పాళినా పేషం బోధయా చా సహోత్తస్థౌ పిలిస్తే లేవలేదు కానీ చేతుతోటి బాగా కుదిపినట్లయితే లేచి కూర్చున్నాడు అక్కడున్నాం సంబోధనార్థానాం అవిశేషణ సంబంధ గ్రహణాత్ అప్రతిబోధయితే చేత యథా బహుశ్వ ఓకే అత సిద్ధం ప్రాణస్యోక్తృత్వం అక్కడ వరకు అయిందా నా దేవతాభ్యుపగమే అగ్రహణ ఎస్యామయా అది కూడా అయింది సమయవహారం వ్యతి వ్యతిరిక్త పక్షేపీ అప్రతిపత్తే అయుక్తమితి చేతే అది సంగ్రహవాక్యం పూర్వపక్షంలో సంగ్రహవాక్యం ఎలా తెలిసి అంటే పూర్వపక్షం కంటిన్యూ అవుతుంది చేత్ వచ్చింది కాబట్టి పూర్వపక్షం అయిపోలేదు ఎలా తెలిసింది నా ఉంటే పూర్వపక్షం అయిపోయినట్లు లెక్క నా ఉండాలి ఇంకొంచెం ముందుకు వెళ్తే మీకు చేత్ నా అని ఉంటుంది అక్కడి నుంచి సిద్ధాంతం మళ్ళీ పూర్వపక్షం పూర్వపక్షాన్ని ముందు సంగ్రహంగా చెప్పి దాన్నే వివరిస్తారు ఇప్పుడు ప్రాణము భోక్త కాదు అని మీరు తేల్చారు ఎందువల్ల బృహన్ పాండరవాస సోమరాజన్ అనే పేర్లతో పెట్టి పిలిచిన ప్రాణము భోక్త అయిన పక్షంలో అది రిప్లై ఇవ్వాలి కదా గుర్తుపట్టాలి కదా ఏమీ గుర్తుపెట్టినట్టు లేదు నిద్ర లేచినట్టు లేదు తెలుసుకున్నట్టు లేదు కాబట్టి తెలుసుకునేది ప్రాణము కాదు అని చెప్పారు ఇప్పుడు తెలుసుకునేది ప్రాణం కాకపోతే ఇంకేదో ఉంటుంది తెలుసుకునేది మరొకటి ఉండాలిగా తెలుసుకునేది ఉంటుంది అది తెలివి ఆత్మ చైతన్యము తెలుసుకునేది అది అది తెలుసు అది చెప్పలేదుగా రిప్లై అది మాత్రం గుర్తుపట్టిందా గుర్తుపట్టకపోవడము తెలియకపోవడము అన్నది ుడి యొక్క బ్రహ్మకి బ్రహ్మ చేయలేదా పని గాజ్యుని బ్రహ్మ గుర్తు తెలుసుకోలేదు మంచిది అజాతశత్రువు బ్రహ్మ మాత్రమే అక్కడ తెలుసుకుంది అది తెలుసుకోలేదు కదా అప్పుడేంటీ పాయింట్ అజాతశత్రువు బ్రహ్మ మాత్రమే తెలుసుకుందా ఏమే కాబట్టి వ్యతిరేక్త పక్షేపి అంటే ఆపోజిట్ పక్షం మంది కూడా అంటే ఆపోజిట్ పక్షం అంటే అజాతశత్రువు యొక్క బ్రహ్మయే తెలుసుకునేది అది ఏ ఆత్మ అది బ్రహ్మ అనే పక్షంలో కూడా అప్రతిపత్తే బృహన్ పాండరవాస సోమరాజన్ అనే నామధేయములను తెలుసుకున్న సందర్భం మనకేం కనపట్టలేదు అది ఏది ఏది తెలుసుకోలేదు కాబట్టి గార్గ్యుడి గార్గ్యుడి బ్రహ్మభోక్త కాదు అజాతశత్రువు బ్రహ్మభోక్త అని చెప్పడానికి మాత్రం పురుగుతుంది గార్గ్యుడి బ్రహ్మభోక్త కాదు సరే అజాతశత్రు బ్రహ్మ కూడా భోక్త ఉదవు ఎందుకంటే అది మాత్రం ఎక్కడ గుర్తించింది కనుక అని పూర్వపక్షం ఉంది దానికి వివరణ ఎనం వ్యతిరితో భోక్త తిహన్నినామభి సంబోధనే బృహత్వాదీనా తదా తద్విషయవాత్ ప్రతిపత్తియుక్త ఎస్యా అంటే యవని పక్షంలో అంటే అజాతశత్రువు ఏ అజాతశత్రువు యొక్క పక్షంలో భోక్త ప్రాణము కాదు ప్రాణము కంటే విలక్షణమైనది భోక్త ప్రాణవ్యతిరిత భోక్త అంటే ఆత్మచైతన్యము ప్రాణము కంటే విలక్షణం అది భోక్త అని అనే పక్షం ఉంది కదా అజాతశత్రువుది తి ఆ ఆ పక్ష ఆబ్రభోక్తకి కూడా ఆ బ్రహ్మకి కూడా బృహన్ ఇత్యాది నామభీ సంబోధనే బృహన్ పాండరవాస సోమరాజన్ అని సంబోధన చేసినప్పుడు బృహత్వాది నామ్నా తదా తద్విషయత్వాది కాబట్టి ఇప్పుడు బృహన్ పాండరవాస సోమరాజన్ అనే మూడు నామములు అప్పుడు ఆ అజాతశత్రు బ్రహ్మకి చెందినవ ఉండాలి అవ్వాలి అవుతాయి ఎందుకంటే ప్రాణానికి చెందినవైతే పూర్వపక్షం మాట్లాడుతున్నాం పూర్వపక్షంలో ఎంతో కొంత లొసుగు ఉంటుంది అసలు ఏ లొసుగు లేకపోతే పూర్వపక్షం అవదది ఓకే సో పూర్వపక్షాన్ని చెప్పేప్పుడు మీరు లొసుగులు పట్టకూడదు లొసుగు నాకు తెలుస్తుంది నేను మాట్లాడుతుండగా నాకు తెలుస్తూ సో అజాతశత్రువు యొక్క ఇప్పుడు గార్జ ప్రాణము దానికి చెందిన నామములన అది తెలుసుకున్న పక్షంలో అసలు ఈ సమస్య ఉండేది కాదు తనకు చెందిన నామములు అని అది తెలుసుకోలేక అది తెలుసుకోలేదు కానీ అజాతశత్రువు యొక్క బ్రహ్మ అంటే గాంధ్యు బ్రహ్మ విలక్షణమైన బ్రహ్మ ఒకటి వేరే ఉందని ఆయన కదా అది కదా అని చెప్పేది అజాతశత్రువు యొక్క బ్రహ్మ ఈ నామములను విని తెలుసుకుని అది రిప్లై ఇవ్వాలి కదా మరి ఏదో రెస్పాన్స్ చూపించాలి కదా ఎందుకంటే ఇప్పుడు ఈ నామములు గాజబ్రహ్మ యొక్క నామములు గాజ్య బ్రహ్మకి చెందినవి కాదు అని మనం నిర్ధారించినప్పుడు ఇంకా మిగిలింది ఏముంది అజాతశత్రు బ్రహ్మ మిగిలింది దానికి చెందినవి ఉంటాయి అప్పుడు అది గుర్తించటము అది తెలుసుకోవటము యుక్తియుక్తంగా ఉంటుంది కానీ మరి అది తెలుసుకోలేదుగా కదాచిదీ బృహత్వాది శబ్దైస్ సంబోధిత ప్రతిపద్యమానో దృశ్యతే అలాగే ఇంకో సమస్య ఉంది అజాతశత్రు బ్రహ్మ విషయంలో మరో ఇబ్బంది ఉంది అదేమిటంటే నిద్రపోతున్నప్పుడు వెళ్ళి బృహన్ పాండరవాస సోమరాజన్ అని పిలిస్తే తెలుసుకోలేకపోయింది కాబట్టి ప్రాణము భోక్త కాదని నువ్వు ప్రాణం తెలుసుకోలేకపోవడం సరైనయా నువ్వు అంటున్న బ్రహ్మ మాత్రం ఏం తెలుసుకుంది తెలుసుకోలేదుగా అంతేకాదు నిద్రపోతున్నప్పుడే కాదు వాడు తెలుగుగా ఉన్నప్పుడు వెళ్ళి దేవదత్తుడో లేదో సుబ్బయ్యో రామయ్యో తెలుగుగా ఉన్నప్పుడు వెళ్ళి బృహన్ పాండర వాస సోమ రాజన్నను పిలిచారు అనుకోండి పిలిస్తే నేను ఉండాలని వాడు ఎవరో ముందుకు వస్తాడా రాడు దీనికోసం నిద్రయక్కర్లేదు తెలుగుగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా మీకు కలపడారా అలాగా కదాచిత తెలుగుగా ఉన్నవాడు ఎవడైనా ఎవడైనా ఏ ఒక్కడైనా ఈ సృష్టిలో బృహన్ పాండర వాస సోమరాజన్ అనగానే ఇదిగో రండి నేను రాదు అని ఇదిగొచ్చిన వాడు ఎవడో ఒకడు కనపడ్డాడీ కనపడలేదు కదా కాబట్టి ప్రాణము కంటే విలక్షణమైన భోక్త అజాత శత్రువు చేత భోక్త ఒకటి అని నీకు మాత్రమే నిర్ధారితమైంది నాకెల్లా నా బ్రహ్మ ఎలాగూ బ్రహ్మ కాకుండా పోయింది నేను దానికి సిద్ధపడ్డా మీ బ్రహ్మ మాత్రం ఎలా నిర్ధారితమయ్యేది కాలేదు కదా నా నా బ్రహ్మకి జాగ్రత్త సుషుప్త అవస్థలో భోక్తృత్వం సిద్ధించలేదు మీ బ్రహ్మకి ఏ అవస్థలోనూ సిద్ధించటం లేదు ఇంకా సంబోధిత ప్రతిపద్యమాన నృశ్యతే తస్మాత్ అభోక్తృత్వే సంబోధనా ప్రతిపత్తి కాబట్టి నిద్రపోతూ ఉండగా బృహన్ పాండరవాస సోమరాజన్ అని పిలిచినంత మాత్రాన ఆ పిలుపుని తెలుసుకోలేకపోయింది కాబట్టి గార్జునికి అభీష్టమైన ప్రాణము బ్రహ్మ కాదు అని నిరూపించుట సరికాదు పిలిచినప్పుడు బృహన్ పాండరవాస సోమరాజన్ అని పిలిచినప్పుడు ఆ పీపును తెలియకుందుట బ్రహ్మ కాదు అని నిర్ధారించుటలో హేతువు కాలేదు అర్థమైందండి అకారణం అది హేతువు కాదు కాబట్టి ఆ హేతువును అడ్డుపెట్టి నువ్వు ప్రాణ బ్రహ్మను తిరస్కరించడానికి నీకు హక్కు లేదు ఇది చేతి నా అలా అన్నట్లయితే అది సరికాదు ఎందుకంటే తద్వత తావన్మాత్రాభిమానానుపపత్తే అది సంగ్రహవాక్యం సంగ్రహ దానికి వివరణ తర్వాత వస్తుంది సిద్ధాంతంలో సంగ్రహవాక్యం ఎప్పుడూ కూడా చూడండి అది తద్వాన్ అంటే అది ఉన్నవాడు అది ఉన్నవాడికి అది దాని ఎందు మాత్రమే ఇది నాది ఇది నేను అనే అభిమానము ఉండి తీరాలనే నియమం లేదు ఇప్పుడు పూర్వం గ్రామంలో ఎవరికీ మోటార్ ఉండేది కాదు ఎవరికీ ఉండేది కాదు మోటార్ ఆ టై మా చిన్నప్పుడు అలా ఆ గ్రామంలో ఎవరికీ మోటార్ లేదు అందరికీ సైకిళ్ళు ఉన్నాయి తప్ప మోటార్ ఎవడూ లేడు ఆ సమయంలో ఒక ఆయన మోటార్ కొన్నాడు ఏదో పాత డొక్కుకారు ఒకటి డగడగలాడుతూ వెళ్తూ ఉండేది ఆ రోడ్లంతట ఆ మోటారు చూడగానే ఇది ఆయన యొక్క మోటారు అని స్పష్టంగా అందరికీ తెలుస్తూ ఉంది సుబ్బన్న గారి మోటార్ వస్తుంది కదా అని తప్పకుండా దుమ్ము అంతా లేవకొంటూ అలా తెలిసి తర్వాత గ్రామంలో యాభై మోటార్లు వచ్చాయి ఇప్పుడు మోటార్ని చూడగానే ఇది సుబ్బన్న మోటార్ అనేలా తెలుస్తుంది తెలియదుగా ఆ అభిమానానికి ఇది ఫలానా వారిది అనే అభిమానానికి హేతు లేదు మన వైపు నుంచి ఆయన వైపు నుండి కూడా ఓ మోటారు గలవాడా అని పిలిచారనుకోండి వెళ్ళేనాను పిలిస్తే పూర్వం ఆయన ఒక్కడే పలుకుండి ఇవాడా ఏమైంది అని అడిగింది కానీ ఇప్పుడు నేను అలా అడగడు మోటారు గలవాడా ఆయన కాదు చాలా బదు కాబట్టి బృహన్ పాండరవాస సోమరాజన్ అని పిలిచినంత మాత్రాన ఆ చంద్రమండలాంతర్గత బ్రహ్మ అధ్యాత్మం ప్రాణశక్తిగా రూపంగా ఉన్న బ్రహ్మ గలదో ఆ బ్రహ్మ అనే అభిమానము అజాతశత్రు బ్రహ్మకి ఉన్న పక్షంలో ఆ ఏమిటి అని రిప్లై ఇస్తుంది అజాతశత్రు యొక్క బ్రహ్మ కేవలము చంద్రమండలానికి పరిమితమైన బ్రహ్మ కాదని అది ముఖ్య బ్రహ్మది సర్వ జగత్తులు వ్యాపించి ఉంటుంది కేవలము చంద్రమండలాంతర్గతమైన పురుషుడు అనే పరిచ్ఛేదం దానికి లేదు ఆ చంద్రమండలాంతర్గత పురుషుడు కూడా ఆ జాత చిత్రం బ్రహ్మలో అంతర్గతం అయిపోతాడు కానీ తావన్ మాత్రమునందు అభిమానం ఉండదు అర్థమైందని మీకు పాయింట్ తావన్ మాత్రం ఉన్నందు అభిమానం ఉండదు ఇప్పుడు ఎలాగంటే ఇది నేను దాంతో పోలుగులో రాసినట్టు గుర్తు నేను అనే అభిమా నేను అనే జ్ఞానం ఉంటుంది నేను అదే కదండి బ్రహ్మ అంటే నేను కదా నేను కదా ముఖ్యం ఈ సంబంధించి సర్వము నేనే నేను అనే జ్ఞానంలో చెయ్యి అంతర్గతంగా ఉంటుంది చె నేను అనే జ్ఞానంలో అంతర్గతంగా ఉంటుంది కానీ ఓ చెయ్యి అని పిలిస్తే నేను పలకనం ఎందుకు పలకనం నేనులో చెయ్యి అంతర్గతమే ఉన్నా కదా అంతర్గతమే మరి ఎందుకు పలకట్లేదు ఎందుకు పలకట్లేదంటే నేను అనేది కేవలము చేతికి మాత్రమే పరిమితం కాదది చెయ్యి మొత్తం దేహము అంతని వ్యాపించి ఉంటుంది నేను అనేది కాబట్టి సమస్తమునందు అభిమానము ఉన్న సందర్భంలో ఆ సమస్తాభిమానాన్ని ఉద్దేశించి పిలిస్తే గుర్తిస్తాం కానీ ఏకదేశాభిమానం అంటే దాంట్లో ఓ ముక్క యొందు ప్రకటించే నామంతో పిలిస్తే గుర్తించే సందర్భం ఉండదు ఓ చెయ్యేని పిలిచాననుకోండి ఎవడూ పలకడం ఎవడూ పలకడం అలా కాకుండా మొత్తం సమస్తాన్ని యొక్క అభిమానం గల నామంతో పిలిచారనుకోండి ఆ ఫలానా వ్యక్తి పలికేస్తుంది కాబట్టి బృహన్ పాండరవాస సోమరాజన్ అని పిలుచుట ఓ చెయ్యి అని పిలుచుటటువంటిది సకల జగద్వ్యాపకమైనటువంటి అజాతశత్రు బ్రహ్మను ముఖ్య బ్రహ్మను కేవలము చంద్రమండలాంతర్గత పురుష నామధేయంతో దానికి మళ్ళీ అధ్యాత్మమునందు కూడా కేవలము ప్రాణనామధేయంతో ప్రాణం ఒక్కటే కాదు అధ్యాత్మములనందు ఉంట ఉంది బోళ్ళంత సమాచారం ఉంది అధ్యాత్మంలో దాంట్లో ఒక చిన్న పిసరంత అంశాన్ని పట్టుకుని దానికి చెందిన నామంతో పిలిస్తే సకలమునందు నేను అనే అభిమానము కలిగిన తత్వము పరిచ్ఛిన్నమైన అభిమానము గల నామధేయంతో పిలిస్తే పలికే సందర్భం ఉండదు పేరులో కూడా ఇప్పుడు సుబ్బరామన్ అని ఉందనుకోండి పిలిస్తే పలికేస్తాడు కానీ మన్ పిలిస్తే పలకడం ఓ మన్ అని పిలిచాడనుకోండి పలకడం ఓ సు అని పిలిచాడు అనుకోండి ఓ సుబ్బా అంటే పలకొచ్చు మళ్ళా పలకడు అప్పుడు కూడా ఏమిట్రా నన్నేమన్నా పిలుస్తున్నాడా అని సందేహం కలగచ్చు కాబట్టి సకలమునందు నేను అనే అభిమానము కలది ముఖ్య బ్రహ్మ సర్వాత్మభావానికే ముఖ్య బ్రహ్మని పేరు సర్వాత్మభావంలో ఉండే ముఖ్య బ్రహ్మను పరిచ్ఛిన్న పిలిస్తే అది గుర్తించదు కాబట్టి గుర్తించకపోవడం అది ముఖ్య కాదు అని చెప్పడంలో హేతు అని చెప్పడానికి మీరు గుర్తించకపోయినా కూడా అది ముఖ్య బ్రహ్మయే అవుతుంది ఎందుకంటే ఈ పిలిచిన పేరు పరిచ్ఛిన్న నామహేయం కానీ సర్వమును కవర్ చేసే నామహేయము కాదు గనుక అది దాన్ని ఇప్పుడు వాక్యం చూసుకోండి తద్వత తావన్మాత్రాభిమాన అనుపత్ అనే ఇప్పుడు ముఖ్య బ్రహ్మలో చంద్రమండలము ప్రాణము అంతర్గతమా కాదా అంతర్గతమే తద్వత కానీ తావన మాత్ర అభిమానం మాత్రం ఉండదు దాని అంత మాత్రానికే పరిమితమై ఉండే అభిమానం ఉండదు అర్థమైందండి ఇప్పుడు ఈ ఇల్లు ఎవరిది అంటే నాది ఈ గోడ ఎవరిది అంటే నాది అని అనక్కర్లేదు అది దృష్టాంతం కాకపోవచ్చు ఈ గోడ ఎవరిదంటే అది కూడా నాదని అది వేరే సంగతి కానీ అతనంతట అతను ఈ గోడ నాది అని చెప్పడం ఇల్లు నాది అని చెప్తాడు ఈ గోడ నాది అనడం అలాగే పిలిచినప్పుడు కూడా ఇందాక నేను దృష్టాంతాలు చెప్పిన దృష్టాంతాలు మీరు తీసుకోవాలి అది సంగ్రహవాక్యం ఇప్పుడు మీరు వివరణ చూడండి ఎస్ ప్రాణవ్యతిరితో భోక్త స ప్రాణాదికరణవాన్ ప్రాణ ప్రాణీ త ప్రాణదేవత మాత్రే అభిమాన తే చెి నేను అనే అభి నేను అనే అనుభవంలో ఆ అనుభవము చేతిని వ్యాపించి ఉంటుంది చేతికి లేకుండా ఉండదు చేతి ఏమి ఉంటుంది అభిమానం అనుభవము అభిమానము కూడా కానీ కేవలము చేతికి మాత్రమే పరిమితమై ఉండదు ఈ అజాతశత్రు బ్రహ్మ అది భోక్త అంటే సర్వమును తెలుసుకునేది అంటే ప్రాణమా కాదు ప్రాణము కంటే విలక్షణమైన భోక్త అజాతశత్రు బ్రహ్మ ముఖ్య బ్రహ్మ అది ప్రాణము ఇంద్రియములు మనస్సు ఇవన్నీ కూడా దాంట్లో అంతర్గతంగానే ఉంటాయి అధ్యాత్మమునందు ప్రాణాది ప్రాణము మొదలైన కరణములు కలిగిన ప్రాణి ప్రాణము గలదది దాంట్లో సందేహమే కానీ ప్రాణం మాత్రము నందు అభిమానం ఉండదు కేవలము ప్రాణమే నేను అనే అభిమానం ఉండదు ప్రాణంతో పాటు పదహారు నిమిషాలు ఉన్నాయి వాటి అన్నింటినీ వ్యాపించి ఉంటుంది మిక్ష బ్రహ్మ ఉదాహరణకి నేను అనే అభిమానము మొత్తం దేహేంద్రియ సంఘాతానికి అన్వయిస్తుంది తప్ప కేవలము హస్తానికి మాత్రమే ఉండదు అంచేతనే దాన్ని అనువాదం చేసేప్పుడు యథాహస్తే అన్నదానికి దృష్టాంతంగా ఓ చెయ్యి అని పిలిస్తే ఎవడు పలకడు అని నేను రాసినట్టు ఓ చెయ్యి అని పిలిస్తే పలకడు అని రాశాను అంటే టు మోర్ క్లియర్ అలా రాశాను ఎవరో ఉంటారు ఈ అజాధశుత్రు బ్రాహ్మణం లాంటివి అందరూ చదివేయరు పెట్టినాయి ఏదో మీకు ఫర్ వాటెవర్ రీజన్ మీరు చదువుతున్నారు ఫర్ వాటెవర్ రీజన్ నేను చెప్తున్నా కానీ నేను అందరూ చదివేయారు వీటిని ఎవడో హోదా ఉంటాడు చదివి వాడి కోసం వాడి వాడిని వాడిని సంతోషపెట్టడం కోసం ఓ చెయ్యి అని పిలిస్తే పల కడుగు అని రాశాను నేను ఉంటాడు వాడి మనస్సుకి రంజింపై ఎందుకంటే వాడికి అర్థమైతే ఆహా బాగుంది అనుకుంటాడు అందుకోసం అందులో ఉలో వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని నా అభిప్రాయం కాదు తస్మాత్ ప్రాణనామ సంబోధనే తృత్నాభిమానిన యుక్తవ అప్రతిపత్తి తస్మాత్ అంటే అందువలన అందువలన అనగా మొత్తం సముదాయమునందు ఈ సముదాయమును వ్యాపించి ఉండే చైతన్యానికి కేవలము ఒక అంశమునందు అభిమానము ఉన్నది కనుక తస్మాత్ ప్రాణనామ సంబోధనే కృత్ణ అభిమానిన మొత్తం సర్వమును వ్యాపించి ఉండే బ్రహ్మకు ఆ ఆత్మచైతన్యానికి కేవలము ఒక ఏకదేశము ఏకదేశం అంటే చిన్న పార్ట్లు ఏకదేశము అంటారు ఆ ఏకదేశానికి చెందిన పేర్లతో పిలిచినప్పుడు ఆ పేర్లను గుర్తించి రిప్లై ఇవ్వకపోవడము అది బ్రహ్మ కాదనుటకు కాలేదు సరపడిందండి నటు ప్రాణస్య అసాధారణనామ సంయోగే కానీ ఈ ఆర్గ్యుమెంట్ ప్రాణబ్రహ్మకి పనికిరాదు ఎందుకంటే ప్రాణబ్రహ్మని కేవలము ప్రాణబ్రహ్మకు మాత్రమే యునీక్గా ఉండేటువంటి పేర్లతో పిలిచారు అది ప్రాణబ్రహ్మకి మాత్రమే అన్వయించేటువంటి పేర్లవి అసాధారణములైన పేర్లు పిలిచినప్పుడు ప్రాణ బ్రహ్మ కనుక భోక్తైతే అది ఇట్ మస్ట్ రికగ్నైజ్డ్ ఓస్ నేమ్స్ అది తప్పనిసరిగా తెలుసుకుని ఉండాలి కాబట్టి పిలిచినప్పుడు తెలుసుకోలేకపోవడము ప్రాణ బ్రహ్మను నిరాకరించడానికి చక్కటి యుక్తిగానే ఉపయోగిస్తుంది అదే బేసిస్ మీద మీరు ముఖ్య బ్రహ్మను మాత్రం నిరాకరించడానికి వీలు లేదు అది ఆర్థిక ఇంకా పిలిచినప్పుడు పలకకున్నా ఆత్మచైతన్యము బ్రహ్మయే అని చెప్పుటప్పు మరో హేతు ఏమిటంటే అది దేవతాత్మత్వానభిమానా ఆత్మన అని సంగ్రహవాక్యం ఈ సంగ్రహవాక్యం ఇది చాలా డేంజరస్ సంగ్రహవాక్యం నేను తెలుగు పుస్తకంలో చాలా ప్రతిపాదించే ప్రయత్నం చేశాను ఇప్పుడు మీరు చూడండి మనం దేవతలనే మనం పూజిస్తూ ఉంటాం దేవతలను పూజించేప్పుడు భేదబుద్ధితో పూజిస్తాం ఎలాగా ఆదిత్యుడు వేరు చంద్రుడు వేరు వీళ్ళందరూ వేరువేరుగా ఉన్నారు అని భేదబుద్ధితో పూజిస్తాం ఇక్కడ ఇక్కడ ప్రతిపాదన ఏమిటంటే అటువంటి భేదబుద్ధి యుక్తియుక్తము కాదు ఎందుకంటే ఇప్పుడు నన్ను నన్ను చూపించి నా చేయి వేరు కాలు వేరు ముక్కు వేరు చేయి వేరు అలా ఉంటుందండి ఇప్పుడు మీకు దండం మీ పాదాలకి దండం పెడుతున్నాను అంటే పాదాలకి దండం పెట్టినట్ట మొత్తం స్వామికి దండం పెట్టినట్ట స్వామి అలా తెలుసుకోవాలి స్వామికి ఏం సంబంధం లేదు కేవలం పాదాలకే దండం పెడుతున్నాను అని మీరు అనుకుంటే మీ తెలివితేటలను చూసి ఏం చేయాలి నేను సో స్వామి ఉదరానికి భిక్షిస్తారా నోటికి భిక్షిస్తారా లేదా మొత్తం స్వామికి ఇస్తారా మొత్తం స్వామికి ఇస్తాను అలాగే హిరణ్య గర్భుడు సమష్టి హిరణ్య గర్భుడు ఆయనకే సూత్రాత్మ అని కూడా పేరు ఈ పేర్లన్నీ నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను ఉన్నది హిరణ్య గర్భుడు ఉన్నది స్వామి ఒక్కడే ఈ రెండు చేతులు వేరుగా ఉన్నాయి రెండు కాళ్ళు వేరుగా ఉన్నాయి ముక్కు వేరుగా ఉంది కన్ను వేరుగా ఉంది అలా ఏముండదు ఉన్నది స్వామి ఒక్కడే ఇవన్నీ అంగములన్నీ ఆ స్వామిలో అంతర్గతంగానే ఉంటాయి అంతర్భాగములుగానే ఉంటాయి అలాగే సమష్టి హిరణ్య గర్భుడు ఒక్కడే ఉంటాడు ఆదిత్యుడు మాట ఏమిటో ఆయన ఒక కన్ను హిరణ్య గర్భుడికి చంద్రుడు ఇంకో కన్ను వాయుదేవత వాయువు వాయుదేవత అంటే వాయువు ఆయన యొక్క శ్వాస ఇంద్రుడు ఆయన బలం అంతేగాని వీళ్ళందరూ వేర్వేరుగా ఏముండరు పురాణ దృష్టి అలా ఉంటుంది వేరువేరుగా ఉంటారు అన్నట్టుగా ఉంటుంది పురాణ దృష్టి దార్శనిక దృష్టి అలా ఉండదు ఇది దాని ఉపోద్ఘాతం ఈ ఉపోద్ఘాతాన్ని మనస్సులో పెట్టుకునే మీరిప్పుడు ఆ గ్రంథాన్ని కూడా ఇప్పుడు అయాధశత్రు బ్రాహ్మణం అంటే మీరు కులిపోయాడు వాళ్ళు ఏచాడు అంతేకాదండి దాంట్లో చాలా విషయాలు ఆ పేరు మీద దేవతాత్మత్వ అనభిమానార్చ ఆత్మన అది సంగ్రహవాక్యం దానికి అర్థం ఏంటంటే ఆత్మన అంటే ఆత్మచైతన్యానికి దేవతాత్మత్వ అనభిమానాత్ నేను ఫలానా దేవతను అనే అభిమానం ఉండదు అనే నాకు నేను కళ్ళు అనే అభిమానం ఉంటుందా ఉండదు నేను చూస్తాను చూస్తున్నాను నేను కళ్ళు అనే అభిమానం ఉండదు అలాగే హిరణ్య నేను సూర్యుణ్ణి నేను చంద్రుణ్ణి అనే అభిమానం ఉండదు మనం బిఫోర్ గోయింగ్ ఇన్ టు దాట్ ఇక్కడ ఏం రాశామంటే దేవతాత్మత్వ అనభిమానాచ్చ ఆత్మన అది సంగ్రహవాక్యం ఏం కాదు నేను సంగ్రహవాక్యం అనుకున్నాను అదే దాన్నే కంటిన్యూ చేశారు అంతకు ముందున్న దాన్నే కంటిన్యూ చేశారు దానికి తెలుగు ఏందంటే పైగా చాన్ ఉంది కదా చా అంటే పైగా అనమాట ఆత్మ చైతన్యమునకు కేవల ప్రాణదేవత ఎందు ఆత్మత్వ అంటే నేనే అనే అభిమానము లేదు సో కేవల ప్రాణమునందు నేనే అనే అభిమానము ఉండదు మంచిది నేను కొంచెం దాన్ని హైలైట్ చేశాను బహుశా అవసరమైన దాన్ని మించి హైలైట్ చేసినట్టున్నాను మంచిది పర్వాలేదు మళ్ళీ పూర్వపక్షం ఈ కైలాసాశ్రం బుక్లో ఇర్రెస్పాన్సిబుల్ ప్రింటింగ్ ఉంటుంది మీరు ఆ పారాగ్రాఫ్ చూస్తే ఆశ్చర్యపోతారు ఈ దేవతాత్మత్వానభిమానా ఆత్మనహ అనే వాక్యం పక్క పక్క పారాగ్రాఫ్లో పెట్టాడు పెడితే నేను అనుకున్నాను ఏది కొత్త పూర్వపక్షం ఏదో రానుబోతుంది ఈ పక్క పారాగ్రాఫ్లో పెట్టకూడదు వెనకాల దాంట్లో పెట్టేసేయాలి మన పుస్తకంలో అలా ఉంది కాబట్టి క్లియర్గా ఉంటుంది అని పూర్వపక్షం అదే అదే పాయింట్ ఆ ముఖ్య బ్రహమ ముఖ్య బ్రహమను ఆత్మ అంటున్నారు చూడండి ముఖ్య బ్రహమకి ఆత్మకి తేడా ఆ ముఖ్య అంటే శుద్ధ చైతన్యానికి కేవల ప్రాణదేవతయందు నేను అనే అభిమానము ఉండదు సర్వమునందు నేను అనే అభిమానం ఉంటుంది ఎందుకంటే సర్వాత్మ అంతేగాని ఏకదేశమునందు నేను అనే అభిమానము ఉండదు అదే ఆ మాటే భయం రాసిన మాటే ఓ చెయ్యి అని పిలిస్తే అవడు పలకడు అన్నామే అంత మాటే మళ్ళీ పూర్వపక్షం స్వనామ ప్రయోగేపీ అప్రతిపత్తి దర్శనాత్ అయుక్తమితి చే మళ్ళీ ఇంకో పూర్వపక్షాన్ని లేపుతున్నారు సుశూప్త సేవలోకి దేవదత్తాది నేమతే ఓకే ఇప్పుడు మళ్ళీ మంచి పూర్వపక్షం ఏంటంటే ఇప్పుడు ఈ పూర్వపక్షం ఏంటంటే ఇప్పుడు నిద్రపోతున్నాడు అతను వెళ్ళి బృహన్ పాండరవాస సోమరాజన్ అని పిలిస్తే ఆత్మచైతన్యం రెస్పాన్స్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదండి అని అడిగారు అడిగితే ఏం చెప్తున్నాడు సిద్ధాంతి ఎందుకు ఇవ్వలేదేమిటి ఆత్మ చైతన్యమునకు ప్రాణ అభిమానము లేదు ప్రాణ మాత్రము నుండి అభిమానము లేదు సర్వము నుండి అభిమానం ఉంటుంది తప్ప అంటే సర్వమును వ్యాపించి ఉంటుంది తప్ప ఒక పరిచ్ఛిన్నమైన ప్రాణము నుండి అభిమానం లేదు కాబట్టి ప్రాణము యొక్క అసాధారణ నామాలతో పిలిస్తే ఆత్మచైతన్యం లేవదు ఆత్మచైతన్యం రెస్పాన్స్ ఇవ్వదు అని చెప్పాను చాలా తెలివిగా చెప్పాను అంతకంటే తెలివిగా వాడు ప్రశ్న ఇస్తున్నాడు ఉండలేవయా పరిచ్ఛిన్నమైన ప్రాణము యొక్క నామములతో పిలిస్తే లేవలేదు మొత్తం సర్వమునకు సంబంధించిన నామంతో పిలిచినా కూడా లేవడు అప్పుడేం చేస్తారు ఎవరు అర్థమైందా ఇవాళ మొత్తం సర్వమునకు సంబంధించిన నామం ఒకటి ఉంటుంది వాడు ఎందు దేవదత్తుడు వాడి పేరు దేవదత్తుడు అంటే ప్రాణం కాదు అన్నింటినీ కవర్ చేస్తున్నాడు లేకుగా తెలివిగా ఉన్నప్పుడు దేవదత్తాన్ని పిలిస్తే ఓయని పలుకుతాడు వాడు దేవదత్తాభిమానంలో ఉంటాడు అదే ఆత్మ దేవదత్తా అభిమానాన్ని దేవదత్తుడు అనే క్లోక్ వేసుకున్నది ఆత్మ ఏకువగా ఉన్నప్పుడు అది తెలివిగా ఉన్నప్పుడు పలికితే పిలిస్తే పలుకుతాడు ఓ దేవదత్త అని పిలిస్తే పలుకుతాడు ఓ చెయ్యి అని పిలిస్తే పలకడం కానీ ఓ దేవదత్త అని పిలిస్తే పలుకుతాడు మరి ఇప్పుడు పలకలేదుగా నిద్రలో నిద్రలో అంటే మరి అలా పిలవలేదు కానీ పోలి పిలిచేవనుకోవా బృహన్ పాండరవాస సోమరాజన్ అంటే పలకలేదు దాని బదులు ఓ దేవదత్త అని పిలిస్తే నీచు గుర్చుంటాడా అప్పుడు పలకడు కాబట్టి సర్వా సర్వాత్మ భావంలో ఉన్న నామంతో పిలిచినా పలకట్లేదు కాబట్టి ఆత్మ ప్రాణ విలక్షణమైన ఆత్మ భోక్తల మీద ఎలా అని పూర్వపక్షం కాబట్టి ఈ పూర్వపక్షం తెలిసిందండి స్వనామ అప్రతిపత్తి దర్శనాత్ అయుక్తమితి చేత. అది సంగ్రహవాక్యం పూర్వపక్షం యొక్క సంగ్రహవాక్యం ప్రాణనామతో పిలిస్తే పలకలేదని కదా నువ్వు అలది చేస్తున్నావు ఉండేవా ప్రాణనామతో పిలిస్తే పలకలేదు మంచిది స్వనామతో పిలిస్తే వాడు అసలైన పేరుతో పిలిస్తే పలికేస్తడా అప్పుడు పలకరు కదా మరి దాని మాట అది వివరిస్తాడు సుశుప్తం దేవదత్తాది నామా నిద్రపోతున్న వాడికి ఒక లౌకిక పేరు ఉంటుంది ఈ లౌకిక పేరు ఆత్మస్వరూపం యొక్క యథార్థ నామధేయం కాదు కానీ మరి వాడు యథార్థం అని అనుకుంటున్నాడు కదా ఆ లౌకికమైన నామధేయము జాగ్రత్త అవస్థలో ఆ పేరు పిలిస్తే తక్కువ లేచి కూర్చుంటాడు కదా మొత్తం ఆత్మ చైతన్యం రెస్పాన్స్ ఇస్తుంది ఏ రెస్పాన్స్ వచ్చినా ఆత్మచైతన్యంంచే వస్తుంది జాగ్రత్త వస్తులో వస్తుంది కదా రెస్పాన్స్ కానీ ఆ పేరు పెట్టి పిలిచిన తేనాపి సంబోధ్యమాన కదాచిత్ నతిపద్యతే సుషుక్త ఆ పేరు ఓ దేవదత్త అని పిలిచిన కాదండి అలా పిలవలేదు కదండి పోనీ పిలిచారనుకోవా కదాచిత్ ఏదో సందర్భంలో వాడిని నిద్రపోతుంటే వెళ్ళి ఓ దేవదత్తాన్ని పిలిచారనుకో పిలిచినా వాడు వెంటనే లేచి కూర్చుంటాడా లేచి కూర్చోడు అప్పుడు కూడా ఆపిష్య వాడిని బాగా కుదిపి లేపాల్సి వెంటనే లేచి కూర్చోడు మీరు కొంచెం ఓపిక పెట్టాలి ఈ ఆర్క్యుమెంట్స్లో ఎందుకంటే ఆత్మ చాలా విలక్షణంగా ప్రతిపాదించేటువంటి ఘట్టం ఇది అది ప్రతిపాదిస్తారు శంకర్లు వస్తారు కానీ వెంటనే రాదు దాన్ని అలా క్లైమాక్స్కి తీసుకొచ్చి అప్పుడు ఆత్మ దేవుతో కూడతారు మీరు దాని ఆ ఓపిక మీకు ఉండాలి ఏం పర్వాలేదు నేను అలా హెచ్చరిక చేయటం నా కాబట్టి అప్పుడు కూడా నిద్రపోతున్నవాడు ఇప్పుడు పిలవలేదు సరే ఒకప్పుడు పిలిచినా కూడా లేవడు తథా భోక్తాపిసన్ ప్రాణ ప్రతిపద్యతే అదేవిధంగా ఇప్పుడు బృహన్ పాండరవాస సోమరాజన్లని అసలైన పేర్లతో పిలిచినప్పుడు కూడా అవి అసలైన పేర్లు ఎవళ్ళకి దేవదత్తుడు కాదు ప్రాణానికి దేవదత్తుడికి అసలైన పేరు దేవదత్త ఆ పేరుతో పిలిచినా లేవడు అలాగే ప్రాణం కూడా అసలైన పేర్లతో పిలిచినా లేవలేదు ప్రాణం కూడా భోక్తవే భోక్త అయి కూడా ఎలా అయితే దేవదత్తుడు భోక్త అయి ఉండి కూడా దేవదత్తాన్ని పిలిచినా లేవకపోవచ్చునో అదేవిధంగా ప్రాణము భోక్త అయి ఉండి కూడా బృహన్ పాండరవాస సోమరాజన్ అని పిలిచినప్పుడు లేవలేదు కాబట్టి ఆబేసిస్ మీద ప్రాణము భోక్త కాదు అని నీవు చెప్పడానికి వీలు లేదు ఇది చే అది అంగీకారం కాదు అందుకని ఆత్మప్రాణయోహో అసుప్తత్వ విశేషో ఒక పేహే ఎందుకో తెలుసునండి అది ఇది ప్రధానమైన రిప్లై తేడా ఉంది విశేషం అంటే తేడా ఆత్మకి ప్రాణానికి తేడా ఉంది ఆత్మ ఎప్పుడూ నిద్రపోదు కానీ ఇప్పుడు ఆత్మ నిద్రపోయింది అలా తీసుకోండి ఆత్మ నిద్రపోయింది సుప్త నిద్రపోయింది ఇప్పుడు సూర్యుడు ఎప్పుడూ అస్తమించడు కానీ రాత్రిపూట అస్తమించాడు అస్తమించేటట్లు స్వీకరిస్తాం కదా కనపడటం లేదు కదా అలాగే ఇప్పుడు ఆత్మ నిద్రపోయింది ఎందుకని ఆత్మ యొక్క రెస్పాన్స్ రావట్లేదు కదా కాబట్టి నిద్రపోయింది కానీ ప్రాణం నిద్రపోయిందా ప్రాణం నిద్రపోలేదు అసుక్త కాబట్టి ఆత్మభోక్తయ్యైనా నిద్రపోయింది కాబట్టి రెస్పాన్స్ ఇవ్వలేదు ప్రాణము నిద్రపోలేదు తెలివిగా ఉంది అంటే యాక్టివ్గా ఉంది తెలివిగా ఉండడం అంటే ఉంది కాబట్టి ఒక ఒకవేళ ప్రాణమే కనుక భోక్త అయి ఉంటే రెస్పాన్స్ ఉంది తీరాలి కానీ రెస్పాన్స్ లేదు కాబట్టి ప్రాణభోక్త కాదు మరి ఆత్మ నుండి కూడా రెస్పాన్స్ లేదని కదా వాడు అడిగేది ఆత్మసుప్తంలో ఉందాయా ఆత్మసుప్తంలో ఉంది నేను మీకు దృష్టాంతం చెప్తా ఇప్పుడు బల్బు వెలగట్లేదు కాబట్టి ఫ్యూజ్ అయిపోయింది చూసైపోయింది పాడైపోయిందని నేనంట బల్బు పాడైపోవడం ఏమిటి సూర్యుడు కూడా వెలగట్లేదు అని మీరు అన్నారనుకోండి రాత్రిపూట సూర్యుడు వెలకపోవడం ఏమిటా సూర్యుడు అస్తమించాడు ఎందుకు వెలుగుతాడు వెలగడం బల్బు అస్తమించలేదుగా ఎలక్ట్రిసిటీ వెళ్తోంది కదా అయినా వెలగట్లేదు అంటే పాడైపోయిందనమాట అర్థమైందండి ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఏ ఇలస్ట్రేషన్ కాబట్టి ఆత్మసుప్తము నిద్రపోతోంది ఆకారనంగా కారణంగా భోక్త అయినా రిప్లై ఇవ్వలేదు ప్రాణము నిద్రపోవట్లేదు భోక్త కనుక అయి తప్పనిసరిగా రెస్పాన్స్ ఉండాలి కానీ ఇవ్వలేదు కాబట్టి ప్రాణము భోక్త కాదు సుషుప్తత్వాత్ ప్రాణగ్రస్తతయా ఉపరతకరణ ఆత్మా స్వనామా ప్రయుజ్యమానమీ న ప్రతిపద్యతే ఇక్కడ అసలు వేదాంతంలో వేదాంతంలో ఉండే కిటికే ఇది సూక్ష్మమైన విషయం ఇప్పుడు ఆత్మ తెలివి ఆత్మ తెలివి తెలుసుకోదు ఇట్ ఈస్ ద నోయింగ్నెస్ విచ్ డస్ నాట్ నో ఇది నేను మైత్రేయ బ్రాహ్మణంలో చెప్పాను ఆత్మ తెలుసుకోదు తెలుసుకుంది అంటే డివిజన్ వచ్చేసిందండి తెలుసుకునేది తెలియబడేది అనే డివిజన్ వచ్చేస్తుంది కాబట్టి ఆత్మ తెలుసుకోదు తెలివిగా ఉంటుంది మరి తెలుసుకుంటున్నది ఎవరు తెలుసుకుంటున్నది ఎవరు అంటే అది ఆత్మయే ఎందుకంటే ఆత్మ తప్ప మిగిలినదంతా జడమే జడం తెలుసుకుంటుంది ఆత్మయే తెలుసుకుంటుంది మరి ఆత్మ తెలుసుకోదు అన్నారు కదా మీరు ఆత్మ తెలివియే కానీ ఆత్మ స్వయంగా తెలుసుకోదు స్వతహాగా తెలుసుకోదు మనస్సు అనే ఉపాధి ద్వారా తెలుసుకుంటున్నట్లుగా అనుభవానికి వస్తుంది అది అది దట్ ఇది వెర్స్ ఇది ఆత్మబోధుల ది వెర్స్ కరెక్ట్ గా పట్టారు ఆత్మ తెలుసుకోదు తెలివి బుద్ధి జడం కాబట్టి బుద్ధి తెలుసుకోలేదు కాబట్టి ఆత్మ బుద్ధి అనే ఉపాధి ద్వారా తెలుసుకుంటోంది అనే వ్యవస్థ ఉంటుంది ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు ఏమైంది ఆత్మ నిద్రపోవటం ఆత్మ లుప్తము కాలేదు ఆత్మ నిద్రపోవడం అంటే లుప్తము లోపించలేదు కానీ ఇంద్రియములు లోపించేవి ఏ ఇంద్రియముల యొక్క ఉపాధి చేత తెలుసుకునుట సంభవమునో ఆ ఇంద్రియాలు ఏ ఏమయ్యాయి ఇంద్రియాలు ఏమయ్యాయి ప్రాణంలో విలీనం అయిపోయాయి ప్రాణం పట్టేసుకుంది వాళ్ళు నిద్రపోయినప్పుడు మనస్సు కన్ను చూపు ఆ చూపు వినికిడి ఇవన్నీ కూడా ఆ ప్రాణశక్తిలో కలిసిపోతాయి ప్రాణం పట్టేసుకుంటుంది వాటిని తనలో విలీనం చేసేసుకుంటుంది కేవలము శ్వా నిశ్వాస రూపంగా దేహమంతా ప్రాణశక్తి రూపంగా తనొక్కటే వ్యాపారం చేస్తూ ఉంటుంది ఇంద్రియ వ్యాపారాలన్నింటినీ తనలోకి మింగేస్తుంది అది ప్రాణము అట్ కాబట్టి ప్రాణము అసుప్తం ఆత్మ సుప్తమన్నట్టు ఎందుకని ఏ ఇంద్రియముల ద్వారా ఆత్మ తెలియాల్సి ఉన్నదో ఆ ఇంద్రియములన్నీ ప్రాణమునందు విలీనమైపోయి ఉన్నాయి కాబట్టి దేవదత్తాన్ని పిలిచినా కూడా ఆ ఇంద్రియము ఉంటే కానీ భోగ్యాన్ని ప్రకాశింపజేసే సందర్భం ఉండదు ఆ ఇంద్రియములు లేని కారణంగా ఆత్మ తెలివిగా ఉంటూనే భోగ్యమును ప్రకాశింపజేయటలేదు అని అనిపిస్తుంది జాగ్రత్త వస్తుందైతే ఆత్మ ఆ ఇంద్రియముల యొక్క సంయోగము చేత భోగ్యములను ప్రకాశింపజేస్తున్నట్టుగా మనకు అనుభవానికి వస్తుంది ఇది ఆత్మ పరిస్థితి ఇంకా ప్రాణమంటారు అది భోక్త కాదు కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ ప్రకాశింపజేయదు ఇప్పుడు చూడండి సుషుప్తత్వాత్ వీడు నిద్రపోతున్నాడు కనుక ఉప ప్రాణగ్రస్తతయ ప్రాణము అన్నింటినీ పట్టుకొని ఉంటే ఉపరత కరణ ఆత్మ ఆత్మ ఏమైపోయింది అన్ని కరణములు విలీనమైపోయాయి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి ఎలక్ట్రిసిటీకి ఫ్యాను తిప్పి శక్తి ఉందంటారా లేదంట ఎలక్ట్రిసిటీలో శక్తి ఉందంటారా లేదంటారా ఉంది కానీ ఫ్యాన్ అనేది లేకపోతే ఆ శక్తి ఉన్నట్టుగా మీకు అనుభవానికి రాదు ఫ్యాన్ అనేది ఉండాలి ఫ్యాన్ అనేది ఉంటే శక్తి ఎలక్ట్రిసిటీ శక్తి మాన్ అని మనం చెప్పవచ్చు ఫ్యాన్ లేదనుకోండి ఫ్యాన్ లేదు కానీ ఎలక్ట్రిసిటీ ఉంది కానీ ఎలక్ట్రిసిటీకి శక్తి లేదు అని చెప్పగలరా మీరు చెప్పలేరు నేను పోనీ స్వయంగా శక్తి ఉండొచ్చు కదా స్వయంగా శక్తి శక్తి స్వరూపంగా ఉంటుంది తప్ప ఆ శక్తి ప్రకటము కాదు ప్రకటము అంటే ఒక సాధనము ఒక కరణము ఉండాలి కరణము అంటే ఉపకరణము ఒక గ్యాడ్జెట్ ఉండాలి అలాగే ఆత్మచైతన్యం ప్రకటమయి ఓ దేవదత్తాన్ని పిలిచినప్పుడు రెస్పాన్స్ ఇవ్వాలి అంటే మనస్సు చెవి అనే కరణములు ఉండాలి ఆ కరణములు లేవు ఇప్పుడు అవన్నీ ప్రాణంలో విలీనమైపోయి ఉన్నాయి కాబట్టి ఓ దేవదత్తాన్ని పిలిచినప్పుడు ఆత్మ రెస్పాన్స్ ఇవ్వలేదు వేరే ప్రాణము విలీనము కాలేదు అది యాక్టివ్గా ఉంది అది రెస్పాన్స్ ఇవ్వకపోవడానికి హేతు ఏమిటంటే అది భోక్తయే కాదు గనుక కాబట్టి ఆత్మా స్వనామ ప్రయోజ్యమానమే న ప్రతిపద్యతే కరణములు లేని కారణంగా అచైతన్య ఆత్మ తనదైన దేవదత్తనామం ప్రయోగించినా కూడా అది రెస్పాన్స్ ఇవ్వదు నూ తుప్త్య ప్రాణస్ భోక్తృత్ ఉపరతకరణం సంబోధనాగ్రహణం వా సో ఆత్మచైతన్యము ఓ దేవదత్తాది పిలిచినప్పుడు రెస్పాన్స్ ఇవ్వకపోవడానికి తగినంత హేతు ఉంది భోక్త భోక్త అయ్యి ఉంది కూడా రెస్పాన్స్ ఇవ్వకపోవడానికి కానీ తూ ఆన్ ది అటువంటి హేతు ఏమీ లేదు ఎందుకంటే ప్రాణస్య అసుప్తస్య ప్రాణము అది సుప్తంగా సుప్తం కాలేదది ఆత్మసుప్తమైనది మనస్సుని బట్టి మనస్సు నిద్రిస్తే ఆత్మ నిద్రించినట్టు మనస్సును బట్టి సుప్తమైనది కానీ ప్రాణము సుప్తము కాలేదు తెలివిగా ఉన్నది అది తర్వాత కాబట్టి అది ప్రాణము గనక భోక్త ప్రాణమే భోక్త ప్రాణస్య భోక్తృత్వే భోక్త అప్పుడు కరణములు లేకుముట ఆ కారణముగా సంబోధనను గ్రహించలేకపోకుట అనేది యుక్తము కాదు ఎందుకంటే కరణములు లేకుండా ప్రసక్తి లేదు ఆత్మ సకల కరణములను వ్యాపారంలో పెడుతూనే ఉంది దానికి దేహము కరణములు అన్నీ ఉండనే ఉన్నాయి శ్వాస అన్నీ ఉండనే ఉన్నాయి తర్వాత సంబోధనమును గ్రహించపో గ్రహించకపోవటకు భోక్తయే కనుక అయినట్లయితే తగినంత హేతువు లేదు అసలు ఏ హేతువు లేదు కాబట్టి ప్రాణము భోక్త కాదు అని మనం ని ఈ వాక్యాన్ని తెలుగులో ఎలా అనువాదం చేశాము మొత్తం పారాగ్రాఫ్ ఎందుకంటే వ్యక్తి నిద్రించినప్పుడు తెలివిగా ఉన్నప్పుడు ఆత్మ ప్రాణములకు తేడా ఉన్నది వ్యక్తి నిద్రించినప్పుడు తెలివిగా ఉన్నప్పుడు ఆత్మా ప్రాణములకు తేడా ఉన్నది వ్యక్తి నిద్రించినప్పుడు ఇంద్రియములన్నీ ప్రాణములో విలీనముగును ఈ విధముగా ఇంద్రియములు తమ తమ వ్యాపారములను విరమించి ఉండగా తన పేరు పెట్టి పిలిచిన ఆత్మ వినలేదు ఓకే కానీ ప్రాణము నిద్రించలేదు కావున ప్రాణము భోక్తయే అయ్యే పక్షంలో భోక్త అంటే జ్ఞాతానర్థం అయ్యే పక్షంలో ఇంద్రియములు ఉపరమించుట కానీ ఇంద్రియములు ఉపరమించిపోయాయి అనేది అది రెస్పాన్స్ ఇవ్వకపోవడంలో హేతువే కాదు పిలిచినప్పుడు వినక వినపడకపోవుట కానీ యుక్తియుక్తము కాదు దానికి వివరణ ఇంద్రియములకు ప్రాణమే యథార్థముగు ప్రభువు ప్రాణము వ్యాపారములు చేయిచుండగా ఇంద్రియములు ఉపరం చుటే యుక్తయుక్తము కాదు దాట్ ఈజ్ ది పాయింట్ నేను దానికోసం వెతుకుతున్నా ఇప్పుడు ఇంద్రియములు ఉన్నాయండి మనస్సు కన్ను చెవి ఉన్నాయి అవి ఉన్నప్పుడే మీకు రెస్పాన్స్ ఇవ్వడం కుదురుతుంది ఇప్పుడు ఆ ఇంద్రియములకు ప్రభువు ఎవరు ప్రాణమా ఆత్మయ ఆ ఇంద్రియములకు ప్రభువు ప్రాణమా ఆత్మయ అన్నది మనం నిర్ధారించాలి ఒకవేళ ఆ ఇంద్రియములకు ఆత్మ ప్రాణము ప్రభువైనట్లయితే ప్రాణమే భోక్తవుతుంది ఎందుకంటే భోక్తృత్వం ఆ ఇంద్రియముల ద్వారానే సిద్ధిస్తుంది చెవి ద్వారానే వినికిడి అనేది సంభవం కాబట్టి ఇప్పుడు వినికిడి చూపు మననము మనస్సు మననము వీటికి ప్రభువు ఎవరు వాటి ద్వారా జగత్తును ప్రకాశింపజేసేది ఎవరు ఆత్మయా ప్రాణమా మీరు చెప్పండి ఆత్మ ప్రాణం కాదు ఎందుకంటే ఆయన ఎలా చెప్పగలరు అక్కడ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఒకవేళ ప్రాణమే కన్ను చెవి మనసు మొదలైన వాటికి ప్రభువు అనుకోండి సపోజ్ అప్పుడు ప్రాణము నిద్రపోకుండా ఇంత కష్టపడి పనిచేస్తూ ఉంటే ఈ ప్రభువుకి మృత్యువుల వలే ఉండేటువంటి ఇంద్రియములు వేళ నిద్రపోతాయి అవి నిద్రపోవడానికి వీలు లేదు ప్రభువు పనిచేస్తూ ఉంటే సేవకులు నిద్రపోతారండి నిద్రపోరు కానీ ప్రాణము పనిచేస్తూ ఉన్నప్పటికీ మనస్సు కన్ను చెవి నిద్రపోతున్నాయి అంటే అర్థం ఏంటి అవి వాటికి ప్రాణము ప్రభువు కాదు ఎందుకంటే ప్రాణం పనిచేస్తూ ఉంది కాబట్టి వాటికి ప్రాణము ప్రభువు కాదు వాటికి ఆత్మే ప్రభువు అయితే ఆత్మ సాక్షిరూపంగా ఉండే ప్రభువు మాత్రమే వాటి మీద అథారిటీ చేసే ప్రభువు కాదు కాబట్టి ఆత్మ ఎప్పుడు అలా తెలివిగా ఉంటుంది అవి నిద్రపోయినప్పుడు ఆత్మ రెస్పాన్స్ ఇవ్వది ఇవ్వు ఇచ్చుట లేదు అని మీకు అనిపిస్తుంది అవి తెలివిగా ఉన్నప్పుడు ఆత్మయే చూస్తోంది ఆత్మయే వింటోంది ఆత్మయే తెలుసుకుంటోంది అనే అభిమానము అభిప్రాయం మనకు కలుగుతుంది అది పరిస్థితి కాబట్టి ఆత్మయే ముఖ్య బ్రహ్మ తప్ప ప్రాణము కాదు అప్రసిద్ధనామధి సంబోధనమయుక్తమితి చే అది సంగ్రహవాక్యం పక్కన నాలేదుగా దాన్ని వివరించి అప్పుడు పెడతారన్నా అసలు ఈ ఎక్స్పెరిమెంట్లోనే సమస్య ఉన్నది ఎక్స్పెరిమెంట్లోనే ప్రాబ్లం ఉన్నది ఎందుకంటే మీరు వెళ్ళి అందరికీ అర్థమయ్యే పేర్లతో పిలవాలి కానీ బృహన్ పాండరవాస సోమరాజన్ ఎక్కడి నుండి పట్టుకు మీ పేర్లు చాలా అప్రసిద్ధమైన పేర్లతో మీరు పిలిచి అలా పిలిచి ఆ ఎక్స్పెరిమెంట్లో ఏదో మీరు నిర్ధారించే ప్రయత్నము చేయుట సరికాదు అంటారు